కాబట్టి అదేం ఫలం అది అది ఎటువంటి ఫలం అది అది హుళక్కి ఫలం కాలేదు అది ఫలం కానే కాదు ఇప్పుడు భార్యాభర్త కూర్చున్నారు ఇంకా ఆవిడ గర్భవతి కూడా కాదు వాళ్ళిద్దరూ మనకు కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలని చర్చించుకున్నారు వారగంటో గంటో చర్చించుకుని ఏం పేరు పెట్టాలో సెటిల్ చేసుకుని కొడుకుని నిద్రపోయారు ఇప్పుడు వాళ్ళు చేసుకున్న చర్చ వాళ్ళు పెట్టుకున్న పేరు అది కర్మఫలం అవుతుందా అది క్రియాఫలం అవుతుందా అవ్వదు ఎందుకంటే అసలు గర్భం లేదు సంతానం లేదు ఏమీ లేదు ఏమీ లేకుండా ఈ పేరు దీరు వేది పెద్ద చర్చ అంటే అలా ఎందుకంటే మిథ్యది మిథ్య అలాగే వీడు ఏదో కర్మ చేశాడు దానికి ఫలం వచ్చింది లాటరీ తగలాలని చెప్పేసి పూజ చేశాడు లాటరీ తగిలింది అదంతా మిథ్య అది కర్మఫలం కానే కాదు మరి కర్మఫలం అంటే ఏమిట కర్మఫలం అంటే చూడండి బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం తిక్వా కరోతి యహ లిప్యతే న అది కర్మఫలం లేకపోతే యోగిన కర్మ కుంతే సంగం త్యక్వా ఆత్మశుద్ధయే ఆ కర్మఫలమునందు కర్తృత్వాసక్తిని కర్మఫలాశక్తిని విడిచిపెట్టి అంతఃకరణ శుద్ధి కోసం కర్మను చేస్తారు అది కర్మఫలం అంతఃకరణ శుద్ధి కర్మఫలం అవుతుంది తర్వాత వాడి ఎందు ఆ అసంగ ఆత్మతత్వాన్ని తెలుసుకునే మహాభాగ్యం వాడికి కలిగితే అది కర్మఫలం అవుతుంది అంతేగాని నువ్వు ఈ కర్మ చేసేవో ఆ ఫలం లభించింది అది కర్మఫలం కానీ కాదు అలాగే ఉపా శ్రీరాముడు ఉపాసనకి ఫలం ఏమిటంటే మాకేమో ఆస్తి బాగా పెరిగింది బిజినెస్ బాగా వచ్చింది అని నువ్వు ఆ బిజినెస్ ఎంతకాలం నిలబడుతుంది ఎంతకాలం నిలబడుతుంది పోతుంది సత్యం బిజినెస్ ఏమైంది వాళ్ళు ఎన్ని పూజ ఏం తక్కువ పూజలు చేశారా ఏమైంది కామకోటి మఠానికి అధిపతులు ఎంత తపస్సు చేశారు ఆ మఠం యొక్క ప్రతిష్ట ఏమైపోయింది ఏదే నిలబడతావు అంతా పోతుంది ఏది ఈ సృష్టి కల్పన మిథ్యుంటే ఏదీ నిలబడుతుంది ఇదేమిటా అదే ఏది అర్థిపోతుంది అది కర్మఫలం కాదది అది ఉపాసనా ఫలం కాదు మరి శ్రీరాముడు ఉపాసనకు ఫలం ఏమిటి నాకంటే భిన్నంగా శ్రీరాముడు లేడు అని తెలుసుకోవడమే దాని ఫలం ఆ ఫలం వచ్చిందా నీకు ఆ ఫలం నీకు లభించనంత చెత్తశుద్ధి ఫలం అంతఃకరణ శుద్ధి ఫలం ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ఫలం ఆ ఫలం నీకు వచ్చిందా అది రానంత వరకు నీకు వచ్చిన ఫలం ఏది ఫలం కానీ కాదు కాబట్టి నా హనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలముపాస్నితే వాడి కర్మఫలం లేదు పోమన్నారు అంతే ఇంకో సందర్భంలో క్రియాఫలం అంటే ప్రమాణం అని అర్థం చెప్పారు ఆనందగిరి టీకాకారు రాస్తాడు క్రియాశబ్దైన ప్రమాణముచ్యతే క్రియాశబ్దానికి ప్రమాణము అని అర్థం ఇప్పుడు వేదం చదివాడు వేదం శబ్ద ప్రమాణం వేదం శబ్ద ప్రమాణం అయితే ఆ ప్రమాణం యొక్క క్రియా అంటే శబ్దప్రమాణం అని అర్థం ఆ క్రియకు ఫలం ఏమిటి ఆత్మజ్ఞానం ఫలం అది లభించిందా లేదు కదా కాబట్టి వాడికి ప్రమాణ ఫలము లభించలేదు వేదం చదివితే ప్ర ఆత్మజ్ఞాత్మ ఆత్మజ్ఞానం కలక్కపోతే ఈ వేదం వ్యర్థమైందా లేదా ప్రమాణ ఫలం లభలభించలేదు కర్మ చేసి స్వర్గాన్ని పొందినా ప్రమాణఫలమైన ఆత్మజ్ఞానం దొరకలేదు కాబట్టి అది వేస్టే మనుస్మృతికారుడు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఒక రెండు వాక్యాలతో కూడిన ఒక ఒక శ్లోకం ఆ శ్లోకాన్ని యథాతథంగా శంకర్లు కూర్చున్నారు కాబట్టి ఆయన ఇతిహి మానవం వచనం కాబట్టి అని మను యొక్క వచనం అది ఇప్పుడు పైన చెప్పిన రెండు వాక్యాలున్నాయే ఆ రెండు వాక్యాలు మనుస్మృతికారుడు చెప్పిన మాటలు కాబట్టి ఆత్మతత్వము తెలియనిదే వాడు అధ్యాత్మరంగంలో ఎందుకు పనికిరాడు ఆత్మతత్వం తెలుసున్నవాడు ఆయా విభాగం వాడికి తెలుసు గనుక ఏ సందర్భంలో ఎలా ఉండాలో వాడికి తెలుసు గనుక వాడు నిశంకంగా కల్పన చేసుకుంటూ పోవాలి అని ఒక పెద్ద లైసెన్స్ పర్ ఎ జ్ఞాని చాలా గొప్ప శ్లోకం అది మంచిది అక్కడికి వీఆర్ డన్ విత్ దర్స్ అయితే దీని మీద డన్ విత్ ద ట్ అన్నాను కానీ అనుభూతి స్వరూపాచార్య రాసిన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అవి చెప్పేస్తే అక్కడికి పూర్తవుతుంది అనుభూతి స్వరూపాచార్య ఏమంటారంటే ఇప్పుడు ఇంద్రాజ హోమం చేస్తారు ఈ హోమం చేయడం దేనికి అంటే ఇక్కడ నేను కూర్చున్నాను అక్కడ ఇంద్రుడు కూర్చున్నాడు ఈ నెయ్యి ఆయన భక్షించి ఆయన తృప్తి చెందుతాడు అప్పుడు నా కోరికలు తీరతాయి అని చెప్తారు అది కల్పన అది తాత్పర్యం కానే కాదు ఎందుకంటే అక్కడ ఇంద్రుడు కూర్చున్నాడు ఈ నెయ్యి ఆయన పుచ్చుకున్నాడు పుచ్చుకుని మనకేమో భోగాలు ఇచ్చాడు అని అలా చెప్తారంటే అది కల్పన అలా ఎందుకు కల్పన చేశారంటే వీడు తమో గుణప్రధానంగా నిద్రపోతూ ఉంటాడు నిద్రలేచే ఏదైనా కర్మ చేసుకుంటే బాగుపడతాడని కల్పన చేశారు తర్వాత రజోగుణ ప్రధానంగా ఉంటాడు ఏదైనా ఒక తాయిలం చూపిస్తే కానీ వాడు కర్మ చేయడు తాయిలం ఈ స్వర్గాదులన్నీ కూడా తాయిలాలు ఆ తాయిలను చూపిస్తే వాడు కర్మ చేస్తాడు అందుకోసం చెప్పారు మరి ఎందుకు ఈ కర్మ వాడి అది పర్పస్ దానికి వాస్తవంలో ఇంద్రాయస్వాహ అనే హోమానికి ప్రయోజనం ఏమిటంటే దేహభిన్నమైన ఆత్మ కలదు అనే తత్వాన్ని వీడికి బోధించడం కోసం ఇంద్రాయస్వాహ అనే హోమాన్ని చెప్పారు ఎందుకంటే వీడి హోమం చేసి స్వర్గానికి వెళతాడు అక్కడ ఇంద్రుడు వీడికి స్వాగతం పలుకుతాడు స్వర్గానికి ఏది వెళ్తుంది దేహం వెళ్ళదు అంటే దేహము కంటే భిన్నమైన ఒక తత్వం ఒకటి కలదు అది నా యథార్థ తత్వం దేహం నా తత్వం కాదు అని చెప్పకనే చెప్పినట్లయినది అది వీడు తెలుసుకున్నట్లయినది అందుకోసం ఇంద్రాయస్వాహ అని హోమని చెప్పారు తప్ప ఆయన ఒక ఆయన అక్కడ మేఘాల్లో అక్కడ అక్కడ కూర్చున్నా అంటే రంప కూడా కొడుతుంది కానీ రామతీర్థం అన్నారు క్యాచ్ కోల్డ్ అక్కడ ఎక్కడన్నా ఉంటే ఎందుకంటే పైకి వెళ్ళి చల్లబడిపోతుంది కదా కాబట్టి అలాగా చెప్పారన్నమాట తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఈయన తత్వ ఆనందగిరి టీకాకారుడును అనుభూతి స్వరూపాచార్య వాళ్ళు ఏమంటున్నారంటే చూడు ఆత్మతత్వాన్ని తెలుసుకో తెలుసుకుని వేదార్థాన్ని నువ్వు చెప్పు అంతేగాని నువ్వు వేదకెంకరుడుగా ఉండొద్దు ముఖ జ్ఞానవాన్ నతున్న వేదకెంకరో భవతి లేదా కింకరుడు ఎవరు కింకరుడు అంటే ఎవరు కింకరుడికి నిర్వచనమేటో తెలిసిన కింకరో మీ సార్ ఇప్పుడు ఏం చేయమంటారు వాడిని కింకరుడు అంటారు పొద్దున్నే వస్తాడు డ్యూటీకి ఎనిమిదింటికి కార్డు పంచి చేసుకుని లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి ఓవరాల్ వేసుకుంటాడు వేసుకుని నిలబడతాడు అలాగే ఆ ఛార్జ్ మన్నాం ఆ బస్తాలో ఉన్న ఈ కెటిల్లో మారయారా అంటే ఉప్పి దాంట్లో మారేస్తాడు శ్రద్ధ లేనివాడైతే కింద మీద పోసిపోస్తాడు శ్రద్ధ ఉన్నవాడైతే జాగ్రత్తగా పోస్తాడు అంతకుమించి వాడికి ఏం తెలియదు నువ్వు అలా ఉండద్దు అన్నారు వేదమేమో ఇంద్రాయ స్వాహ హోమం చేయండి కాబట్టి హోమం చేశాను చతుర్గృహితం జుహోతి నాలుగు సార్లు తీసుకుని హోమం చేయనుంది కాబట్టి ఏకం ద్వే త్రీని చత్వరి అని నాలుగు సార్లు తీసి హోమం చేశాను వై నాలుగు ఆ నాగ అనవసరం నాకు తెలియదు నేను కింకరుణ్ణి అలా ఉండద్దు అన్నారు వేద కింకరో నభవతి వేదానికి కూడా నువ్వు కింకరుడుగా ఉండద్దు వేదం చెప్పిన దాన్ని దాన్ని నువ్వు తెలుసుకో దాన్ని నువ్వు వ్యాఖ్యానం చేయి నువ్వు నిశంకంగా వ్యాఖ్యానం చేయి నువ్వు తెలుసుకుని ఆత్మతత్వం తెలుసుకున్నవాడికి ఆ క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీలో దాని తత్వం తెలుసుకుని నువ్వు లోకానికి చెప్పు అంతేగాని నువ్వు వేదకెంకరుడుగా ఉండద్దు కింటు సహా యం వేదార్థం బ్రూతే స తదర్థో భవతి ఆత్మజ్ఞానం గలవాడు వేదకెంకరుడు కాడు వేదాన్ని కూడా శాసించేవాడైపోతడు వాడే చెప్తాడు వేదార్థం వాడు ఏది వేదానికి అర్థమని చెప్పాడో అదే వేదార్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదోపాఖ్యానం ఉంది దాని అర్థం ఏమిట్రా అంటే స్వామి రామతీర్థం చెప్పిందే అర్థం అంతే అదే అర్థండి ఆయన చెప్పిన అర్థమే అర్థం అంతే కాదండి దాని మీద ఆయన ఎవరో వ్యాఖ్యానం రాశారు ఆయన ఇలా చెప్పారు అలా అర్థాలు కావు ఏదో చెప్తారు శ్లోకంలో మొక్కకి మొక్కగా అర్థం చేయను రామం రాముని అపశ్యత్తు సూచనం దేనికి చెప్పడానికి వాడు పండితుడు కావాలా ఏమన్నా ఆ మాత్రం సంస్కృతం చదువుకుంటే సరిపడు కాబట్టి వేదకింకరుడము కావద్దు అనే తర్వాత జీవా జగత్ ఈశ్వర ఈ మూడింటిని శాస్త్రము లేక వేదము బోధిస్తోంది ఏమండి జీవా జగత్ ఈశ్వర ఈ మూడింటి గురించి వేదం చెప్తోంది కదా అయితే వేదం చెప్టోంది సరేనయ్యా వేదం చెప్పిన దాన్ని తెలుసుకునేవాడు ఎవడు నువ్వు నువ్వు తెలుసుకోకపోతే ఒక మానవుడు శ్రద్ధలువైన మానవుడు తెలుసుకోకపోతే జీవుడు జగత్తు ఈశ్వరుడు గురించి వేదం చెప్పింది ఏమవుతుంది నిష్ఫలం అయిపోతుంది కాబట్టి వేదము చెప్పిన దానికి కూడా పర్యవసానం ఎక్కడ ఒక వివేకవంతుని యొక్క విజ్ఞానంలోనే వేదము యొక్క బోధ పర్యవసానం చెందుతుంది కనుక వేద తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడికి వేదాన్ని శాసించేటువంటి అధికారం వస్తుంది ఎందుకంటే అల్టిమేట్గా వేద తాత్పర్యాన్ని వాడే తెలుసుకోవాల్సి ఉంటుంది వాస్తవంలో వేదము మూడు పేర్లు చెప్పింది జీవ జగత్ ఈశ్వర ఆ మూడు ఆత్మ యొక్క వేరే పేర్లన్నీ ఆత్మయే ఓ సందర్భంలో జీవుడుగా ఉంటుంది మరో సందర్భంలో జగత్తుగా ఉంటుంది ఇంకో సందర్భంలో ఈశ్వరుని రూపంగా ఉంటుంది కాబట్టి ఆత్మతత్వం తెలుసున్నవాడి ముందు వేదము కూడా సలాన్ చేసుకుంది వీడు వేదానికి కింకరుడుగా ఉండడు ఇప్పుడు నా దగ్గరకు ఒక కథను వచ్చాడు వచ్చి నేను ఈ పని మీద వెళ్దాం అనుకుంటున్నానండి నన్ను ఎప్పుడు వెళ్ళమంటా అతను అడిగాడు అడిగితే నేనున్నాను ఎప్పుడు ఎప్పుడు ట్రైన్ ఎప్పుడు ట్రైన్ మీద వెళ్ళాలా అంటే ట్రైన్ మీద ట్రైన్ ఎన్నిటికీ అంటే ట్రైన్ ఏడు అనుకుందండి సరే ఇంటి దగ్గర నుంచి ఎంతసేపు పడుతుంది అంటే అరగంట పడుతుంది ఓకే ఐదు ఉన్నరకి బయలుదేరి వెళ్ళమ్మా అని చెప్పారు అంటే మీరు ముహూర్తం పెడతాను నేను ముహూర్తమే పెట్టాను యా మీకు ముహూర్తమే పెట్టాను అంటే మరి పంచాంగ పంచాంగం గురించి నువ్వు మాట్లాడుకో నా పంచాంగం ఇక్కడ ఉంది నేను ఆ పంచాంగం చూసి పెట్టాను వెళ్ళు అంతే బస్ అసలు ఇంకా పంచాంగం పంచాంగాన్ని మేము శాసిస్తాం మమ్మల్ని పంచాంగం శాసించదు ఎందుకంటే కాలం సత్యం అన్నవాడిని పంచాంగం శాసిస్తుంది కాలం ఇచ్చే అన్నవాడికి పంచాంగం అక్కడ నుంచి కాలం నిత్యా కాలం సత్యం కాదు నేను చెప్తున్నా పంచాంగాన్ని నీకు వెళ్ళు బీ లైక్ దట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మంగళవారం నాడు ఫంక్షన్ చేసుకోవాలి అక్కడ చేసుకో ఎందుకని అది మంగళవారం చేయి లెట్ అస్ ఇట్ కాబట్టి అలా ఉండాలంటే అలా ప్రతివాళ్ళు ఉండక్కల ఆత్మతత్వాన్ని తెలుసుకుని అలా ఉండవలసింది అని శాస్త్రం చెప్తాను తథా స్వప్నమాయర్వనగరీ దృష్టం వేదాంతచక్షణి అదృ స్క్వేర్ వాల్ మళ్ళీ మొదటి శ్లోకంలో ఏది చెప్పారో అదే చెప్తున్నారు కొత్తగా ఏమీ చెప్పట్లేదు జగత్ దృష్టం విశ్వ ఇదం విశ్వం దృష్టం ఈ విశ్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నారు ఎవళ్ళు అజ్ఞానులు అనుభవానికి ఎలాగూ తెచ్చుకుంటున్నారు ఇదే సత్యమా అన్నట్టుగా అనుభవానికి తెచ్చుకుంటున్నారు కానీ విచక్షణులు అంటే నిత్య అనిత్య వివేకము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము అనే వివేకం కలిగిన జ్ఞానులు వాళ్ళు ఈ విశ్వాన్ని దర్శిస్తున్నారు ఆ వివేకముగల వారు ఎక్కడ కనపడతారు అని ఉంటారంటే వేదాంతేషు విచక్షణై వేదాంతముల ఎందు ఉంటారు వేదాంతములలో రమిస్తూ ఉంటారు వారు కౌపీన పంచకం ఒకటి రాశారు అక్కడ ఆయన అంటారంటే సదా వేదాంతేషు రమంత వారు ఎప్పుడూ కూడా ఆ వేదాంతవచనములలో అలా ఆనందంగా రమిస్తూ కౌపీనవంత ద్రస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేదా వేదాంత వచనాల్లో రమిస్తూ ఉంటారు వారే భాగ్యవంతులు అని అంటారు కాబట్టి వేదాంతేషు విచక్షణై వేదాంత వచనాల్లో రమిస్తూ వివేకులు ఎవరైతే ఉంటారో వారు ఈ జగత్తుని చూస్తారు అనుభవానికి తెచ్చుకుంటారు ఎలా అనుభవాన్ని ఎలా చూస్తారు ఎలా దర్శిస్తారు దాన్ని ఇదం విశ్వం దృష్టం ఎలాగా యథా గంధర్వనగరం దృష్టం తథా ఇదం విశ్వం దృష్టం గంధర్వ నగరాన్ని ఎలాగా చూస్తారో ఈ విశ్వాన్ని అలా చూస్తారు గంధర్వ నగరము అంటే ఇట్స్ ఏ మాస్ హిప్నాసిస్ ఒకసారి చెప్పాను మీకు మాస్ హిప్నాసిస్ అంటే వాడు హిప్నాటిస్ట్ ఏం చేస్తారంటే అందరినీ కూర్చోబెడతారు వాడికి కొంత వెదరు కలిసి రావాలి అది కొంత వెన్నెలున్న రోజు లేకపోతే అలాంటి రాత్రిపూట చేస్తారు ఇటువంటి మ్యాజిక్లో ఇది కేరళ మ్యాజిక్ ఇది సో మలయాళ మాంత్రికుడుని మలయాళా అంటే మ్యాజిక్లనే అకలిజి వస్తాయి ఒకప్పుడు అలా ఉండేది కాబట్టి శంకరలు ఇవన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు సో వాడు ఏం చేస్తారంటే జనాలందన్ని గుట్టబెడతారు మామూలుగా రాత్రి పూట ఓ స్టేజ్ వేసి పొరమోళ్ళు డ్రామాలు వేసిన్నారు ఆ డ్రామా బదులు మ్యాజిక్ చేస్తాడు ఆ మ్యాజిక్ లో వీళ్ళందర్నీ ఆకాశంకి తీసుడువంత కారు అందరూ ఆకాశంకి చూస్తారు అక్కడ ఒక నగరాన్ని చూపిస్తాడు ఆ నగరంలో జనాలు వాళ్ళు వాళ్ళు రథాల మీద వాటి మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవళ్ళంటే గంధర్వులు అని చెప్తారు వాళ్ళు గంధర్వులు అని ఎందుకు చెప్తారంటే వీళ్ళు రాత్రి భోజనం చేసి పడుకుపోయే ముందు చూసే నాటకంలో వీళ్ళ దృష్టి ఎలా ఉంటుంది భోగప్రధానమైన దృష్టి ఉంటుంది మనిషి రోజంతా కష్టపడి పనిచేస్తాడు రాత్రి రెండు తిండి మెతుకు తిని ఇంకా పడుకు నిద్రపోయే ముందు ఒక గంట వినోదం కోసం కూర్చుంటాడు వాళ్ళు వాడికి వాడికి అప్పుడేమో ఆత్మ బ్రహ్మ అంటే వాడు పారిపోతాడు లేచకమే అది ఆత్మా బ్రహ్మకి టైం కాదు సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సమ్ వినోదం ఇప్పుడు తొమ్మిది అయిందండి ఇట్స్ ఎ లాంగ్ డే తొమ్మిదిన్నర పదకపోయి పడుకుంటాం ఇప్పుడు ఈ తొమ్మిదింటికి మీరేమో మాండూక్య వైద్య ప్రకరణం పుస్తకం చదువుకుంటే ఎలా చదువుకుంటారు అప్పుడు ఏం చేస్తారంటే ఏదో టీవీలో న్యూస్ లేకపోతే ఏదో సమ్ కైండ్ ఆఫ్ సమ్ సిన్నీ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది అదంతా కూడా మిక్స్ తెలుస్తూనే ఉంటుంది ఏదో సమ్ సిన్ని థింగ్ విల్ బీదే అది చూసి ఆ చాలే ఈ టీవీలో చూడదగ్గది ఏమీ లేదు అది రోజు ఇదో పంక్ష్ణం టీవీలో చూడదగ్గది ఏమీ లేదు అది ఇంకోసారి చూసా తూరా బొడ్డు అని అనుక్కుని పడుకుని అది వినోద విను మైండ్ కొంత రిలాక్స్డ్గా ఉండే టైం అది అలా ఉంటారు ఈ విలేజ్లో రోజంతా కష్టపడి పని చేస్తారు వాళ్ళని కూర్చోబెడతాడు వాళ్ళు పడుక్కుని పోయే ముందు ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారా రెండర్ రావడ దగ్గరికి వచ్చి కూర్చుంటారు వాళ్ళకి ఆ మేఘాలు చూపిస్తాడు ఆ మేఘాల్లో మహర్షులు తపస్సులు అవి చేసుకుంటున్నారంటే అది ఎంటర్టైన్గా ఉండదు గంధర్వులు అప్సరసులు ఉన్నారు గంధర్వులు పాడుతున్నారు అప్సరసులు నాట్యం ఆడుతున్నారంటే కొంత షోఫ్గా ఉంటుంది అందుకోసం గంధర్వ చూపిస్తారు అది ఆ వే చూడు అక్కడ వేద పండితులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అని అక్కడ కూడా ఇదే గోద కాదు కదా కాదు అందుకోసం గంధర్వ ఉన్నారు కదా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటుంది ఏదైనా చూపించవచ్చు ఏముంది ఏమీ లేదు అక్కడ ఆ మేఘాల్లో ఏదీ లేదు ఏదీ లేని చోట ఏదైనా చూపించవచ్చు ఇప్పుడు కూడా బుర్రలో ఏదైనా ఉన్నదో వాడి దగ్గర ఏదైనా కొంత స్టఫ్ ఉందనుకోండి అదే పాఠం చెప్తాడు ఏమీ లేకపోతే ఏ లేదు నిశ్చింత చెప్పచ్చు ఏదేలా చెప్పచ్చు నన్ను ఎవరో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఏం అడుగుతారు ప్రశ్న అంటే అప్పుడు ఏదో అలా వద్దు మీరు ఏమడుగుతారో చెప్పండి ఎందుకంటే నాకు డౌట్ నాకుంది మీరు ముందే చెప్పండి నాకు ఏమడుగుతారు ఎందుకంటే అక్కడ అసందర్భమైన ప్రశ్నలు అడిగితే ఆ ప్రసంగం అంతా కూడా చాలా అసందర్భ మీరు ఏం ప్రశ్నలు అడుగుతారో ముందు సెటిల్ చేస్తే కానీ నేను చెప్పను అని చెప్పాను ఎందుకంటే ఆ అడిగేవాడు పండితుడైతే పర్వాలేదు ఆయన పండితుడో కాదు మనకు తెలియదు అటువంటి సందర్భంలోనే చెప్పాను పండితుడైతే సమస్య కాదు తర్వాత పండితుడంటే కూడా పండితుడంటే ఏమిటి ఏమిటి పాండిత్యం ఏదో ధోరణిలో పోతూ ఉంటారు ఆ ధోరణని మనం విమెన్ ఆట్ బి ఏబుల్ టు రిలేట్ విత్ ఇట్ సో ఆ రకంగా ఏదో వేద పండితులు అది అని అలా చూపిస్తే ఈ కూర్చున్న వాళ్ళకి విసిగేస్తుంది అందుకోసం వాళ్ళకి గంధర్వులను చూపిస్తాడు గానాభజానాలు చూపిస్తాడు డ్యాన్స్ కూడా చూపిస్తాడు గంధర్వులు అన్నతో అప్సరసలు ఉంటారు గంధర్వు అప్సరస అప్సరస ఆ హోమాల్లో కూడా జయాది హోమాల్లో కూడా ఆ మంత్రం వస్తుంది నేను మర్చిపోయాను నీ మధ్యకాలంలో యజ్ఞో గంధర్వస్త దక్షిణ అప్సరస యజ్ఞమే గంధర్వుడైతే అప్సరస ఎవరవుతారు చంద్రమా గంధర్వస్థస్య నక్షత్రాణ్యప్సరస చంద్రుడు గంధర్వుడైతే అప్సరసలు ఎవరవుతారు నక్షత్రాలు సూర్యోగంధర్వస్థస్య మరీచయోప్సరస సూర్యుడు గంధర్వుడైతే వేడికిరణములు అవి అప్సరసులు అవుతాయి కామో గంధర్వస్తాధప్సరస కాముడు గంధర్వుడైతే అప్సరస ఎవరవుతారు ఆధి మనోవ్యాధి కాముడు అంటే కామనలు కాముడు గంధర్వుడైతే అప్సరస పక్కనే అప్సరస మనోవ్యాధి అంటే మానసికమైనటువంటి వ్యాధి కామన్ ఉన్నవాడికి మరో వ్యాధి ఉంటుంది అదే అప్సరస ఈ రకంగా చెప్తారు కాబట్టి గంధర్వ నగరాన్ని గంధర్వులు అప్సరసులు ఈ గంధర్వ చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అది సత్యం అనుకుంటారా అది సత్యం ఏమనుకోరు అదంతా మిచ్చిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ జగత్తుని విచక్షణై తథాదృష్టం ఈ జగత్తంతా కూడా ఇది గంధర్వ నగలం లాంటిదండి నిత్య ఏమీ సత్యం లేదు అని జ్ఞానులు దర్శిస్తారు చూడండి మన ప్రాపంచిక జీవనం ఏదైతే ఉన్నదో మనం ప్రపంచం అని పేరు పెట్టి దీంట్లో జీవిస్తూ ఇది నిస్సందేహంగా ఒక స్వప్నము మాత్రమే నిస్సందేహంగా స్వప్నమాయే యథా దృష్ట దురదృష్టం ఇది ఒక స్వప్నము ఇది ఒక మాయా మిథ్య దీంట్లో సత్యం ఏమీ లేదు అనే సత్యము అది అది సత్యం దాంట్లో సత్యం లేదు అనేది సత్యం ఆ సత్యము మనకి ఎప్పుడు అనుభవానికి వస్తుందో అది ఒక సత్యము ఎప్పుడు తెలుస్తుందో తెలుసిన మరణించే టైంలో తెలుస్తుంది ప్రతివాడికి తెలుస్తుంది ప్రతి వాడికి తెలుస్తుంది మరణించే టైంలో కానీ అప్పటికి చేతుంది అప్పుడు తెలిస్తే హార్ట్ బ్రోకర్ అయి చచ్చిపోతాడు మనిషి అంచేతనే మనిషి చచ్చిపోయేప్పుడు ఆ మనిషిని చూడండి వాడి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు వచ్చేసారు చూసేశారు ఆ రాని మూడో కూతురు కోసం దుఃఖిస్తూ చచ్చిపోయాడు ఆయన ఈ వచ్చిన కూతురు చూసి సంతోషం తెచ్చు కదా మనిషి ఉంటాడు హార్ట్ బ్రోకర్ మనిషి అలాగే చచ్చిపోతాడు బాగా డబ్బు సంపాదించిన వాడు తాను సంపాదించింది తనకి మిగలదు అనే సత్యాన్ని తెలుసుకుని గుండే గుండె పగిలిపోయి రోజిస్తూ తెచ్చిపోతాడు ఇట్ ఇస్ టూ లేట్ అప్పటికి ఈ జగత్తంతా కూడా ఎంత అసత్యం అంటే నీటి మూట ఎంత అసత్యమో నీటి మీద వేసిన బొమ్మ మీరు నీటి మీద ఇలా రాశారనుకోండి ఏమంటుంది అలా రాస్తుండగానే పోతుంది నీటి మీద రాత ఎంత కల్పన ఎంత అసత్యమో ఈ జగత్తు అంత అసత్యం టెన్నిసన్ నేనేవో కొన్ని పాయింట్స్ నోట్ చేసి పెట్టాను టెన్నిసన్ లార్జ్ టెన్నిసన్ మంచి కవి ఆయన ఏమంటాడో చూడండి డ్రీమ్స్ ఆర్ ట్రూ వైల్ ది లాస్ట్ అండ్ డూ వీ నాట్ లివ్ ఇన్ డ్రీమ్స్ చూడండి ఆయన మహాకవి అతొక తత్త్వం తెలుసున వాడు అలా ఉంటాడు డ్రీమ్స్ ఆర్ డ్రీమ్స్ అపియర్ రియల్ వైల్ దే లాస్ట్ అండ్ డు వి నాట్ లివ్ ఇన్ డ్రీమ్స్ అని అడుగుతారు తర్వాత కాంట్ ఇమాన్యుయల్ కాంట్ అనే జర్మన్ ఫిలాసఫర్ అంటాడు అంటే టైమ్ స్పేస్ అండ్ కాజేషన్ ఆర్ ఓన్లీ ఇమాజినరీ అని దేశము కాలము కారణ కార్య భావము వేదాంతి ఆ మాటలు వేదాంతులు మాట్లాడి మాటలలో కారణకార్యభావము అంటే ఎవరు మాట్లాడతాడు అండి పౌరాణికుడు మాట్లాడతాడా పౌరాణికుడు ఏదో ఏదో గోల్లో చెప్తాడా వేదాంతి మాట్లాడతాడు ఆ భాష సో ఇవన్నీ కూడా మిథ్యా తర్వాత ఈ సంసారంలో సుఖము లేదు ఈ సంసారంలో దుఃఖం ఉందని నువ్వు భ్రమపడ్డం చేత దుఃఖం ఉన్నట్టు అనిపిస్తుంది సుఖం ఉందని నువ్వు భ్రమపడ్డ చేత సుఖం ఉందనిపిస్తుంది దాంట్లో సుఖము లేదు దుఃఖం లేదు తెలుసుకుంటే సుఖం లేదు దుఃఖం లేదు అది గంధర్వ నగరం అనుకుంటే గంధర్వ ఉంటుంది అక్కడ అది గంధర్వ నగరం లేదు పోండా యావతల ఏమీ లేదు ఈ సంసారం అలాంటిది దీంట్లో సుతరాము సాధము లేదు అవతారిక చూద్దాము భవిష్యత్తులు ఏమంటారనో ఎతత్ ద్వైత్యసత్వముక్త యుక్తి తదేతంత ప్రమాణవగతం ఇలా సో ఇంతవరకు శ్లోకం నెంబర్ వన్ నుంచి వైతచిప్రకరణంలో ఈ శ్లోకం వరకు ముప్పై శ్లోకాల్లో ఆయన గౌడపాదాచార్యులు కేవలము లాజిక్ రేషనల్ థింకింగ్ అప్లై చేసి ఒక ఒక సత్యాన్ని మనకి గట్టిగా చెప్తున్నారు అదేమిటి ద్వైతస్య అసత్వం ద్వైతము అది ఉన్నది కాదు సత్వం అంటే ఉండడం కనపడుతుంది కానీ ఉండదు ఇప్పుడు సినిమా తరమీద మీకు ద్వైతం కనపడుతుంది ద్వైతం అంటే మోర్ దాన్ వన్ కనపడుతుంది వాస్తవంలో హీరో విలన్ కనపడతారు టూ డిఫరెంట్ పీపుల్ కనపడతారు పైగా ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటారు ఒకరినొకళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కుట్రలు చేస్తారు దాంట్లో మీకు బీభత్సరసం వీరరసం వీరు వీరుడుగా వీరోచితంగా పోరాడుతాడు హీరో వీరరసం బీభత్సరసం భయానక రసం ఎన్ని రసాలు వచ్చాయి చూడండి తర్వాత ఈ హీరో ఈ హీరోయిన్ అని వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు వీడు విప్రలంభ శృంగారం విప్రలంభ శృంగారం అంటే ఏమిటి ఒక పాట పాడతాడు ఏకాంతంలో అలా వెళుతూ ఓ పాట పాడతాడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇవి చూపించేవారు పూర్వం ఆ చెట్టు అలాగే ఏకా ఒక్కటి ఆకులు లేకుండా నిలబడి ఉంటుంది అలా ఏదో పాట పడతాడు ఏదో పాట సం మెలాగ్ కొలిక్ సాంగ్ పాడతాడు గంటసాల పాటలు బోల్డను అలాంటివి ఆ పాట పాడతాడు దానికి కరుణరసం అని పేరు ఇలాంటి పాటలు ఏ మంచి మంచి కవులు బాగా రాస్తారు మన తెలుగు కవులు ఉన్నారు చూసారా దేశభాషలందు తెలుగు లెస్స మన దగ్గర దాశరథి తర్వాత నారాయణ రెడ్డి అబ్బబ్బబ్బా ఎంతంత మహాకవులు అండి వీళ్ళు ఎంత అద్భుతమైనటువంటి రచనలు చేశారు ఆ రోజుల్లో వాళ్ళ పాఠను చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అబ్బాయి ఎత్తబాలాసే సో వాళ్ళు ఆ కరుణ రసాన్ని చూపిస్తారు ఈ లోపల వెళ్ళన్న ఓడిపోతాడు మళ్ళీ ప్రియురాలను కలుసుకుంటాడు శృంగార రసాన్ని చూపిస్తారు అద్భుతమైన శృంగార రసాన్ని ఇన్ని ఇంత ద్వైతం వచ్చేస్తున్నా ఏమీ లేదు అసత్వం ఏమీ లేదు ఈ ద్వైతము వాస్తవంగా లేనేలేదు ఇంత ద్వైతం ఇంత వెరైటీ ద్వైతం కూడా కనబడుతున్నా వాస్తవంగా లేదు ఈ సత్యము మనకి ఇంతదాకా యుక్తి ప్రధానంగా ఇప్పుడు కేవలము యుక్తి మాత్రమే చెప్తున్నామని మీరు అనుకోద్దు మేము వేదాంత ఉపనిషద్వాక్యాలు మాతో ఆలంబనము మేము ఔపనిషదులము కేవల యుక్తంటే అది బౌద్ధము అది ఎలా పోతుంది మేము ఔపనిషదులము సో ఆ విషయాన్ని నిర్ధారించటం కోసం వేదాంత ప్రమాణము కూడా ఇదే సత్యాన్ని చెప్తుంది మొట్టమొదట అంటున్నారు ఫస్ట్ టైం వచ్చింది మాట అని భాష్యకార్థంతో చాలా అందంగా చెప్తున్నారు స్వప్నశ్చా స్వప్న మాయే వాత్మికే అసత్యం స్వప్నమాయే యథాదృష్టే ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు సో స్వప్నము అంటే కళ మాయా అంటే మ్యాజిక్ ప్లీజ్ నోట్ మాయా అంటే మాయాశక్తి పరమేశ్వరుడు అలా మొదలటద్దు ఆ సందర్భం కాదు ఇది కల మ్యాజిక్ స్వప్నమాయే యథాదృష్టే ఏమిటండి స్వప్నమాయలు స్వప్నము మాయా రెండింటి యొక్క కె స్పెషాలిటీ ఏమిటి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసద్వత్వాత్మికే వాటి సారం ఏమిటండి స్వప్నము యొక్క ఆత్మ సారం స్వప్నము యొక్క సారం ఏమిటండి అంటే నేను ఇది చూశాను అది చూశాను ఆ వస్తువు చూశాను ఇది చూశాను అని అరడదని చెప్పాను ఈ అరడదను ఉన్న వస్తువులా లేని వస్తువుల లేని వస్తువు అసద్వస్తువులు कबटी स्वप्नमयना गंधर्व नगरम वाट सारमेटे असद्वस्तुवे सार असस्वात्मक अज्ञाको अविवेकि सत्वस्वात्मक लक्ष्य अज्ञाक అక్కడ యథార్థంగా ఉందని అనుకుంటారా ఒకసారి బాంబేలో ఓ కేసు అయింది వాడు హీరో హీరోగా ఉండి ఆ సినిమాల్లో చాలా చివల రస్ అనమాట అంటే రాబిన్హుడ్ టైపు అంటే ఏమిటి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము అమాయకులైన ఆడపిల్లలంటే ఎవరైనా దృష్టిలో వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ కొట్టేసి ఆడపిల్లలను రక్షించడము ఇలాగంటి ఇలాగంటి మంచి మంచి కార్యాలన్నీ తెరమీద చేస్తూ ఉండి ఇవాడు ఆయన నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని ఈ అమ్మాయి భ్రమపడింది ఈ అమ్మాయి పూనా నుంచి వెళ్ళింది పూనా నుంచి అతనికి ఫోన్ చేసి నేను యూ ఐఎం యువర్ ఫ్యాన్ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నానంటే వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఈ అమ్మాయి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఈమె వయస్సు ఈమె ఆకారం ఫోటో ఇవన్నీ చూసుకున్నాడు డబ్బు కూడా ఉన్న అమ్మాయి తెలుసుకున్నాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె ధనాన్ని అపహరించి ఆమెని మానభంగం చేసి ప్రయత్నం చేసేటప్పుడు చేస్తే అప్పుడు ఆమెని ఎవడో రక్షించాడు నిజంగా ఎవడో రోడ్డు మీద గోయబడి రక్షించాడు హీరో రక్షించలేదో ఇది పేపర్లో వచ్చింది ఇప్పుడు తెలిసింది కదండి కాబట్టి ఆ సినిమా తెర మీద ఉన్నది చూసి సత్యం అనుకుంటారు అవివేకులు అలాగే ఉంటారు కాబట్టి అవివేకులు సద్వస్వాత్మికే ఇవ లక్ష్యతే అబ్బా ఎంత బాగుందో ఎంత అద్భుతంగా వాడు యాక్ట్ చేసాడో ఇలా మాట్లాడుకుంటారు అది అంత ఎంత డైరెక్టర్ ఎంత గొప్పగా చేశాడో అని ప్రేజ్లు కూడా ఇస్తారు దాన్ని వివేకులు అవి సద్వస్తు రూపములే అని నిజంగా సద్వస్తువని వాళ్ళు అనుకోరు ఇవా దాంట్లో ఏదో సారం లేని చోట సారం ఉందని సో అలా భ్రమపడతారు ఈ సంసారులు కూడా ఈ జగత్తు విషయంలో అలాగే భ్రమపడతారు చూడండి జగత్ అని మీరు ఏదైతే అంటున్నారో అది బ్రహ్మ నాకు నాకు నామరూప బహుత్వం ఏమీ లేదు అది వాస్తవంలో బ్రహ్మయే బహుత్వం లేదు ఈ ఆకారములు నామరూపములు లేనే లేవు కానీ మరి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదంతా కూడా మైండ్ యొక్క ప్రాజెక్షన్ సో మనస్సు ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని డివైడ్ చేస్తుంది పర్టికులరైజ్ చేస్తుంది అది మనస్సు యొక్క లక్షణం ఇప్పుడు ఇది ఘటం అనుకోండి ఆకా ఘటాకాశము అని అంటుంది మనస్సు ఘటంలో ఉన్న ఆకాశము అని అంటుంది అంటే ఏం చేస్తుంది అక్కడికి ఆకాశాన్ని డివైడ్ చేసిందా లేదా ఆకాశంలో డివిజన్స్ లేవు కానీ డివిజన్ పట్టుకొచ్చింది ఆకాశము జనరల్ ఇట్ ఇట్ ఈస్ యూనివర్సల్ ఇట్ ఈజ్ నాట్ పర్టికులర్ కానీ ఘటాకాశము అండం చేత యూనివర్సల్ పర్టికులర్ అయింది డివిజన్లెస్ డివైడెడ్ అయింది ఇదంతా ఎలా అయింది ఆకాశంలో అవలా ఆకాశం ఆకాశంలాగే ఉంది మనస్సు చేసినటువంటి ఒక మాయటి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉంది ఇది భిన్నము ఇది భిన్నము అని మీకు భేదం అనుభవానికి వస్తుంది కానీ వాస్తవంలో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ భేదము యథార్థం కాదు ఇది ఇది పార్టికల్స్ యొక్క సమాహారం ఇది కూడా పార్టికల్స్ యొక్క సమాహారం భిన్నంగా మనకి గోచరిస్తున్నాయి తప్పిస్తే వాస్తవంలో భిన్నం కావు ఇది ఏమిటో తెలుసిన జస్ట్ ఏ బ్ ఆఫ్ ప్రోటాన్స్ దాట్ ఇట్ ఈస్ నేను ఎలక్ట్రాన్స్ గురించి చెంత చేయకుండా ప్రోటాన్ అని అంటే న్యూట్రాన్ కూడా కవర్డే Proton is the fundamental building block of the entire universe. It is a bunch of protons. It is a bunch of protons. At the bottom there is a bunch of protons. That is what it is. Even scientific truth. They appear different. But they are not really different. That is our eyesight. Eyesight means that at the bottom there is a gap. ఎందుకు కనపడదు ఆ గాలి పరమాణువుల యొక్క ఫ్రీక్వెన్సీ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఐ సైట్ చూడలేదు ఈ ఇది కూడా స్థిరంగా ఏం లేదు ఇది కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కానీ ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎటువంటిదంటే కన్ను చూడగలదు ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కూడా కన్ను చూడగలదు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండే డిఫరెన్సెస్ని బట్టి కన్ను కొన్నింటిని చూస్తుంది కొన్నింటిని చూడదు ఆ చూసి వాటిని కూడా భిన్న భిన్నాలుగా చూస్తుంది కేవలం కన్నే ఈ పని అంతా చేస్తుందని మీరు అనుకోద్దు కన్ను ద్వారా మనస్సు చేస్తూ ఉంటుంది కాబట్టి థింగ్స్ అపియర్ డిఫరెంట్ బట్ రియల్లీ నాట్ సపరేట్ పీపుల్ అపియర్ డిఫరెంట్ బట్ రియల్లీ నాట్ సపరేట్ దేహం అందరి దేహము ఒకే పంచభూతారు దేహంలో భేదం ఏమీ లేదు ఏమంటే అంతఃకరణం తీసుకోండి అంతఃకరణం అంటే ఏమిటండి నువ్వుచ్చివే వీఆర్ డిఫరెంట్ నువ్వు వచ్చివే వీఆర్ డిఫరెంట్ ప్రతివాడికి ఏవో కొన్ని ఆకాంక్షలు భయాలు ఉంటాయి ప్రతి వాడు అలాగే ఉంటాడు ఎవ్రీబడీ ఈజ్ లైక్ దాట్ సో నేను ఒకసారి చెప్పాను సో బిలో ది డ్రెస్ ఎవ్రీబడీ ఈజ్ నేకెడ్ ఏముంది డ్రెస్సును బట్టి ఊరికే వీడు డబ్బు ఉన్నవాడు వాడు డబ్బు లేనివాడు లేకపోతే వీడు మంచి పొజిషన్లో ఉన్నవాడు వాడు డఫేదారు కలెక్టర్ గారిని డఫేదార్ని హౌ డూ యూ డిస్టింగ్విష్ డ్రెస్సును బట్టి డిస్టింగ్విష్ చేశారు బ్రాహ్మణుడికిను బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే పాట ఉంది బ్రాహ్మణుడికినూ మరొకడికి హౌ డిస్టింగ్షన్ హౌ కమ్స్ డ్రస్సును బట్టి తిలకాన్ని బట్టి లేకపోతే పిలకని బట్టి అదేనో డిస్టింగ్విషన్ చేశాడు బిలో ది డ్రస్ ఆల్ ఆర్ నే కెడ్ ఓకే బిలో ది బాడీ ఆల్ ఆర్ ఇన్సెక్యూర్ అన్హ్యాపీ ట్రాజిక్ పీపుల్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈజ్ సర్వం దుఃఖం బిలో ది బాడీ మైండ్ ఏమండి ఏం మైండ్ అండి అయ్యో ఈ పని అవుతుందోదో ఆ పని అవుతుందోదో నా బతికేమైపోతుందో నా వాళ్ళు ఏమైపోయి ఇదేగా ప్రతివాడు అంతే దీంట్లో డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ ఉంది బిలో మైండ్ ప్రాణం ఉన్నది లైఫ్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ హూ డోల్డ్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ బిలో ది లైఫ్ దర్ ఈస్ ది అవేర్నెస్ విచ్ ఈస్ నాట్ డిఫరెంట్ ఆల్ డివిజన్స్ ఆర్ నోన్ ఇన్ అవేర్నెస్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డివైడెడ్ వేర్ ఈజ్ డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ని నిరాకరించడానికి అదేమంత పెద్ద కష్టమేం కాదు అది సత్యం తెలుసుకోవడం కష్టం అవచ్చేమో కానీ దాన్ని నిరాకరించడానికి పెద్ద మహాపండితునేం కనక్కర్లా ఊరికే శాస్త్రాలన్నీ చదివి పురాణాలన్నీ తల్లకిందులుగా వదిలించి నువ్వేమిటి నువ్వు డిస్ ను నువ్వు డిసైడ్ చేసింది ఏమిటి అది ఎవ్రిథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ క్యాల్సింది దీనికోసం నువ్వు పాఠాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆయన కోసం పాఠం ఎందుకండి జగత్తు సత్యమైతే దేవాలయం ఎందుకండి జగత్తులోనే పడేయడవచ్చు జగత్తు సత్యం కాదేమోననే దేవాలయం అవసరమైంది దేవుడి దగ్గరికి వెళ్ళడం అనే ఒక సందర్భం వచ్చింది నిజంగా మీరు ఆలోచించండి ఇప్పుడు ధనవంతులు ఉంటారు మార్కెట్ ప్లేస్లో వ్యవహారం చేస్తూ ఉంటారు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అక్కడ సంభావ్ అంత సాటిస్ఫాక్షన్ అంత ఆనందం అక్కడే దొరికేస్తే ఈ ధనవంతుడు వెళ్ళి దేవుడికి దేవాలయం ఎందుకు డబ్బులు ఇచ్చి అంత మూర్ఖుడేం కాదు అంత మూర్ఖుడైతే అంత డబ్బు ఎలా చేస్తాడు కాబట్టి తెలివైనవాడు సమాజాన్ని ఒక పో మార్కెట్ ప్లేస్లో క్రియేట్ చేస్తాడు ఆ వాళ్ళ అవసరాలు తెలుసుకుంటాడు దానికి అక్కడ ప్రవేశిస్తాడు బోలంత సంపదను వసూలు చేస్తాడు తెలివైనవాడే తెలివైనవాడు బుర్ర తక్కువడేం కాదు ఇంత సంపద వసూలు చేసి ఇదంతా సత్యమే అయిపోతే మళ్ళీ ఇంకా ఎవళ్ళైనా యా దేవాలయం కడుతున్నామని అడగడం ఆలస్యం సంధిస్తాడు ఎందుకంటారు రిచ్ మ్యాన్స్ ఫిలాన్థ్రఫీ ఇన్స్పైర్డ్ బై సమ్ ఇన్సెక్యూరిటీ అండ్ గిల్ట్ నిజంగా అంటే ఎందుకు వచ్చిందంటారు అది ఇది సత్యం కాదని వాడికి ఆ భాష వాడికి తెలియకపోవచ్చు ఆ తత్వం తెలియకపోవచ్చు సంహౌ సంథింగ్ ఈజ్ రాంగ్ హీర్ అని తెలుస్తూ ఉంటున్నా కాబట్టి అందుకోసమే దేవుడు అంటాడు అయితే దేవుడు ఎందుకండి అనవసరం కదండి ఇదంతా సత్యమైపోతే మళ్ళీ దేవుడు ఎందుకు అనవసరం మధ్యలోనూ ఇంటర్ఫరెన్స్ దేవుడు వచ్చి నన్ను పెట్టుకోమని చెప్పాడా లేదు కదా మనమే పెట్టుకుంటున్నాం కదా లేదు నా కల్లో కనుకడు చెప్పాడు ఒకడు టేకింగ్ సీరియస్లీ అలా అంటారు వాళ్ళు ఉంటే కాబట్టి ప్రకృతి ఒకటి సత్యతత్వము ఒకటి హ్యుమానిటీ ఇస్ వన్ వరల్డ్ ఈజ్ వన్ వన్ ఈజ్ రియల్ డివిజన్స్ ఆర్ క్రియేటెడ్ బై మైండ్ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అప్పుడు మీకు ఆ సత్యం బాగా అవగాహనకు వస్తుంది కాబట్టి సద్వస్వాత్మికైవ లక్ష్యతే అవివేకిభి ఈ జగత్తులో కనపడే బహుత్వాన్ని చూసి సత్యం అనుకున్న వాళ్ళు వివేకవంతులు నడిపించడం వాళ్ళే వివేకవంతులు కాదు వాస్తవంలో బహుత్వం అనేదాన్ని మీరు ప్రశ్నించనంత వరకు మాత్రమే అది మిగిలి ఉంటుంది మీరు బహుత్వాన్ని ప్రశ్నించటం అనేకత్వాన్ని ప్రశ్నించటం మీరు అలవాటు చేసుకుంటే క్వశ్చన్ చేయటం ఎట్ స్టేజ్ క్వశ్చన్ చేయటం మీరు అలవాటు చేసుకుంటే దెర్ ఈజ్ నోట్ గివాలిటీ దెర్ ఈజ్ నాట్ గివాలిటీ ఇప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆటో వాడితో బేరం వాడుతూ ఉంటాడు అంటే అర్థమేంటి వీడికి డబ్బు కావాలి వాడికి డబ్బు కావాలి ఆ డబ్బు ద్వారా ఏదో ఒక లాభం కలుగుతుందని వీడు అనుకుంటూ ఉంటాడు వాడు అనుకుంటూ ఉంటాడు వీడు ఇన్సెక్యూర్ వాడు ఇన్సెక్యూర్ ఏదైతే డివిజన్ ఏముంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇంకా డిఫరెన్స్ కాబట్టి డివిజన్ క్వశ్చన్ చేస్తే పోతుంది అది నిలబడదు నిజానికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే నిలబడదు మేము ఏదో సెమినార్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీద చాలాసేపు మాట్లాడారు ద్రష్టాదృశ్యము అనే భేదమే క్వశ్చన్ చేస్తే అదే నిలబడదు ఏనాడు వేదాంతం వినని వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అన్రియల్ అని చెప్తే వాళ్ళు పాపం బాగానే అర్థం చేసుకున్నారనిపించింది ఏనాడు వేదాంతం వినలేదు అయినా కూడా తెలుగు ఉన్నవాళ్ళు కనుక చదువుకున్న వాళ్ళు కనుక ఇప్పుడు అప్రిషియేట్ కాబట్టి డ్యువాలిటీ అనే దాన్ని క్వశ్చన్ చేస్తే నిలబడదు ఇప్పుడు ఇప్పుడు ఎలాగో చెప్తా చూడండి నేను నిద్రపోయాను నిద్రపోతే ఆ వ్యక్తి ఉన్నాడా లేడు ఆ వ్యక్తి బతికేటువంటి ఈ వ్యక్త ప్రపంచము ఉన్నదా లేదు ఏమైపోయాయి ఈ వ్యక్తి ఈ వ్యక్త ఎక్కడికి పోయా అవ్యక్తంలోకి పోయాయి అవ్యక్తము మొన్నాడు పొద్దున్న అవ్యక్తము వ్యక్తమైంది వ్యక్త ప్రపంచము వచ్చింది అంటే జగత్ వచ్చింది దేహం వచ్చింది మనస్సు వచ్చింది ఇంద్రియాలు వచ్చాయి రూపాలు వచ్చాయి ఆ వ్యక్త ప్రపంచం నుంచి వ్యక్తి అనేవాడు అజ్ఞానం చేత పుట్టుకొచ్చాడు సో ఈ వ్యక్తి ఈ వ్యక్త ప్రపంచము అవ్యక్తం కంటే భిన్నంగా లేనేలేవు దీంట్లో రహస్యం ఏమిటంటే ద క్యాచ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అది దట్ ఈస్ ది ట్రిక్ సో మైండ్లో ఏవో పిచ్చి పిచ్చి కాన్సెప్ట్స్ ఏవో కొన్ని ఉంటాయి వాటికి కొంత కల్చరల్ వాల్యుడేషన్ ఉంటుంది పైగా కల్చరల్ అండ్ రిలిజియస్ వాల్యుడేషన్ ఉంటుంది ఇప్పుడు డ్యాన్స్ ఉన్నాయి నిజంగా నాకు అనిపించింది ఈ డ్యాన్స్ జస్ట్ ఉంటారు ఏ డ్యాన్స్ అన్న తర్వాత క్లాసికల్ డ్యాన్సు మోడర్న్ డ్యాన్సు ఇండియన్ డ్యాన్సు అమెరికన్ డ్యాన్సు ఆఫ్రికన్ డ్యాన్స్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేట్స్ డీ యూ సీ ఎనీ డిఫరెన్స్ ఐ డోంట్ సీ ఎనీ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇప్పుడు ఏదో కూచిపూడి నృత్యము సంప్రదాయం నృత్యము మనం దాన్ని పోషించుకోవాలని నిలబెట్టు వై ఎందుకు దాంట్లో దేవుడు దేవుడు దాంట్లో ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు మన కలిసి ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అంతే మనం డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని వీ కెన్ కంగ్రాచులేట్ ఏమని మనం మన సంస్కృతి పరిరక్షణ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాము అని ఓ సంస్థ కూడా స్థాపించి రిజిస్టర్ కూడా చేయొచ్చు తందాలు కూడా వసూలు చేయవచ్చు అన్నిటికీ బాగానే ఉంటుంది బట్ మీరు క్వశ్చన్ చేస్తే వాట్ ఈజ్ ఇట్ వై డాన్స్ వాట్ ఫార్ మనం శ్రీకృష్ణుడు చే శ్రీకృష్ణుడు చేశాడా చెప్పాడా నీకు ఎప్పుడన్నా లేదు చెప్పాడు ఇంకా ఆ రకంగా చూసుకుంటే చెప్పినవి చాలా ఉన్నాయి మొత్తం ప్రపంచంలో ప్రతి మనం అంగీకరించాల్సి వై డాన్స్ నిజంగా నాకు అనిపిస్తుంది వై డాన్స్ నేను ఒకసారి డ్యాన్స్ ప్రోగ్రామ్కి పిలిచేట్నాను నేను అసలు డ్యాన్స్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళనే వెళ్ళిన ఆ వేళ వెళ్లాల్సి వచ్చింది కొన్ని సమాజం కోసం కొన్ని పనులు చేయాల్సి వచ్చింది ప్రోగ్రామ్ గంటన్నారా నేను గంటన్నరసేపు తెలివిగానే ఉన్నాను కూర్చునే ఉన్నాను నేను ఇలా కూర్చున్నాను ఇలా కళ్ళు కూర్చుకుని కొంతసేపు కూర్చున్నాను కళ్ళు తెరిగి కొంత కూర్చున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ ఎంబరాసింగ్ టు వాచ్ దిస్ డ్యాన్స్ ఏదో చేస్తూ ఉంటారు డ్యాన్స్ బట్ ఈస్ చూడండి ఏమైపోయిందో నేను క్వశ్చన్ చేయకుండగా దాని గురించి రివర్స్ డైరెక్షన్లో ఉపన్యాసం చెప్తే అబ్బా డ్యాన్స్ స్వామీజీ ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేస్తే తప్పకుండా అటెండ్ అవ్వాలని మీరు అనుకుని వెళ్తారంటే నేను తీరా దాన్ని అలా ఆ డైరెక్షన్ తిప్పి ఇటు తిప్పి దాన్ని ఏ టు జీ ఏ కేసీ కడిగి పారేస్తే అవును కరెక్టే అనిపిస్తుంది వై డా వై ఎనీబడి షుడ్ డ్యాన్స్ నువ్వు దేవుడు సంతోషం దేవుడు సంతోషిస్తాడు నువ్వు సంతోషిస్తావు దేవుడు సంతోషించడో మానే దేవుడికి మనస్తే లేదు అసలు అసలు తెలుసుకుంటే కూర్చుని వాళ్ళ డ్యాన్స్ నువ్వు సంతోషిస్తాడని ఎవరు చెప్పాడు The catch is in your mind, I tell you about it. The catch is in your mind. Your mind wants to see duality where it is not. Kyate Sadwoastvaāmica Ivalakshi tse av econath奇怪 Wat Haveita Yarott areas av econath mother deciduous law. So, how to do scriptures Mattan Jagattanta Kade Hindi God Falbani Kha Assagore whe福 Christ Parсем Parsem Su kind మ్యారేజ్ సుఖమని ఒకటి కల్పించుకుంటాడు మ్యారేజ్ దుఃఖం అని ఇంకొకటి కల్పించుకుంటాడు మ్యారేజ్ సుఖము కాదు దుఃఖము కాదు మీరు ఎలా కల్పించుకుంటే అది అంతే వీడు సుఖం అనుకున్నంతకాలం అది సుఖమే మళ్ళీ ఓ రోజు నుంచి వీడు దుఃఖం అనుకుంటే దుఃఖమే కాదు దుఃఖము కాదు అది మీరు ఎలా ప్రాజెక్ట్ చేస్తే అలాగా అంతే కాబట్టి ఈ జగత్తు ఇది మిథ్యా జగత్తు ఈ టాపిక్కు మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతిశాంతిశాంతి హరి ఓ శ్రీ గురుజో నమ హరిం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు